దేవుని పరిశుద్ధ నామానికి కృతజ్ఞత స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను గత నెలంతా దేవుడు కాచి కాపాడి ఆయన కృపలో భద్రపరిచి మనల్ని సలీ సజీవ లెక్కలుగా ఉంచి ఆయన కృప ద్వారా మమలను మనలందరినీ కాచి కాపాడి మరి ఆయన కృపలో మమ్మ ఇట్లా చేర్చినందుకు వందనాలు చెల్లిస్తుంటున్నాను దేవుడు ఎప్పుడు నమ్మదగిన కాబట్టి ఆయన నామానికి మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తున్నాను మరి రాత్రికాల సమయంలో దేవుడి ఇచ్చిన ధన్యతను బట్టి ఆయన నామానికి మహిమ కలుగును గాక ఆయన పరిశుద్ధుడు పరమ తండ్రి మన రక్షకుడు రాజు ఆయన వేసుక్రీస్తు నామానికి యుగయుగములు మహిమ కలుగును గాక స్కై ప్రోగ్రామ్ లోడి వచ్చిన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు మరి దేవుని నామంలో శుభములు తెలియబరుస్తున్నాను మరి ప్రార్థన ద్వారా ఈ స్కై ఆరాధనను స్టార్ట్ చేసుకుందాం రవి బ్రదర్ ప్రైజుల పరిశుద్ధులకు తండ్రి కృపమైన జీవంగల దేవ ఇసుప్రభ నిన్న నిరు నిరంతరం ఏకరీతిగా ఉన్న గొప్ప తండ్రి మహాపరుశు దిన దేవానికి కేసు తులి స్తోతాలు అర్పించుకుంటున్నాయినా నా దేవా నా ప్రభావ ఈ గడిచిన కాలం అంతా మమ్మల్ని మీ కృపల్లో భద్రపరుచుకున్నారు మమ్మల్ని సజ్జీ లేఖలో నిలబెట్టున్నారు ప్రభా దివారాతులు కాచి కాపాడి ఇక నూతన దినం కనిగిరించినైనా నీకు ఎంతో వందాలు ప్రభావ ఈ దినమంతా మమ్మల్ని కాచి కాపాడిన గొప్ప దేవ యేసు ప్రభా నీకు ఎంతో వందాలైనా ఇక సాయంకాల సమయంలోనైనా మీ పాదస్ అనేదికి మేము వస్తుందిగా ప్రభావ మీ కృపలు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి మా జీవితాలు మా హృదయాలు సరి చేయం ప్రభావాలో ఇంకేమైనా ఆయాసకరం ఏంటంటే ప్రభావ నోటి ధర తలంపుల ధర హృదయం ధర తప్పులు పాపలను క్షమించిన అయినా మీ రక్త ప్రోక్షణ మేము వస్తుంది మమ్మల్ని శుద్ధీకరించండి అయినా ఓ దేవాతి దేవాన తండ్రి మమ్మల్ని పరిశుద్ధ పరచండి ప్రభ ఓ దేవు మరోసారి ప్రభావ మా ప్రాణాత్మ శరీరం మీకు సమర్పిస్తున్నాం కా మీరు స్వీకరించే మమ్మల్ని పరిశుద్ధపరచండి ప్రభ నిందారహితులు గేమని ప్రాదిష్టం మీకు పరిశుద్ధత్వము నడిపించండి ఆత్మతోని సత్యంతో ఆరాధించే కృప మాకు మీకు నూతనైన కృప నూతన అభిషేకం మాకు దయచేయండి అయినా పరిశుధాప నడిపింపు మాకు అనుగ్రించమని బిడి త్వరగా నడిపించినైనా ప్రతి ఆటంకలు కొట్టివేయండి ప్రభావ ఈ ఆరాధన అంతట్లోనైనా మీరే ఆధిపత్యం నడిపించండి మీకు పరిశుధాత్మ నడిపింపు దయచమని ప్రార్థం ఏమైనా పాటల ద్వారా మా మీరు మాతో మాట్లాడమని ప్రార్థిష్టం ఇక సమర్థి చివరి అంచుక మేము వచ్చేసినామైనా భయంకరమైన కాలాలు మేము ఉంటుందిగా ప్రభావ అయినా ఎక్కడ చూసినంత భయంకరమైన కలవరం ప్రభావ ఇవన్నీ మీరు ఆకటి చూచింది ప్రభావ కాబట్టి నేను మేము బహు జాగ్రత్త కలిగి పరిశుద్ధంగా మేము యథార్థ హృదయం కలిగి మేము మా పిలుపు మా ఏర్పాటు మేము నిశ్చయం చేసిన మరీ జాగ్రత్త మరి విశేషంగా ప్రభా మీకు నీతి సత్యాన్ని మీరు ధైర్యంగా ప్రకటించాలా అనేక చోట్ల ఉన్న వెళ్ళి వార్త ప్రకటించాలి అనేక శిష్యులుగా తయారు మీ రాజ్యాన్ని మీకు గట్టి వారిలాగా ఉండాలా అలాంటి ప్రయాసంలో మమ్మల్ని అందరూ నడిపించండి కేవీ పెంకుండా బ్రదర్స్ సిస్టర్స్ వాళ్ళ మీరు కాచి కాపాడండి మీ కృపలలో భద్రపరచుకోండి చివరి వరకు మీ కొరకు జీవించే బిడ్డలుగా మమ్మల్ని తయారు చేయాలైనా నాయన ఇసే ఎంతో వన్నాలు ఇస్తాయా మీరు అక్కడ ఓ ప్రభావ నా తండ్రి ఎంతో ఓ ప్రభావ సమీపంగా ఉంటుండేగా ప్రవ్వ నా తండ్రి ఇసయ మేము కలవరపడకుండా భయపడకుండా నిరీక్షణ కలిగిన విశ్వాసంతో మేము మీ నీతి సత్యాన్ని ప్రకటించేలాగా అలాంటి బలమైన ఆత్మ నడిపింపు మాకు అందరికీ అనుగ్రించమని మీరే ఆధిపత్యం నుంచి నడిపించండి మీకు పరిషుధాత్మ నడిపి దయచేసి ప్రతి చోట మీకు మిమ్మల్ని అందరినీ సాక్షినిగా ఓ ప్రభావ చెప్పబోయే వాక్యంలో కూడా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని ఏసుక్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థించినాం తండ్రి ఆమెన్ ఆమెన్ ప్రైజలాడన్నా థ్యాంక్ యూ అన్న ప్రైజ్లాడ అందరికీ ధన్యవాత్ కేసా స్తుగా హేషు మేరే ఖుదా ఉప్పు కారు తీరే బు మార్ కోటి కోటి స్తు ధన్యవా ధ కే స్ుదా ఉపకేరే బటి కో స్ ధన్యవా योग्यता योग्यता से से बढ़ बढ़ के के अपनी दया ने मुझे బ దూనే अपनी दया దయా ప్రభు से మగనీ आभारी हूँ प्रभु मैं मांगने से ज्यादा मिला मुझे आभारी हूँ प्रभु मैं धन्यवाद के साथ स्तुति गाऊंगा हे हेषु मेरे खुदा ఉపకే రే బమ కోటి కోటి స్న్యవాద తుచ జిందా తుజ పరీ భరో సా తిందా తుజ పీ భరో సారావా పూరే కా ఇమ ప్రభు సాధో వరద సేవా పూరే కా ఇమ ప్రభు ఏ సాధో వరదా ధన్యవాతృతి గాగా హేషు మేరే ఖుదా ఉపకారేశుమా ని పరిశుద్ధ నామానికి కృతజ్ఞత స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ సాయంకాల సమయంలో దేవుడి ఇచ్చిన ధన్యతను బట్టి ఆయన నామానికి మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తుంటున్నారు మరి సాయంకాల దేవుడు మనలను సమకూర్చి ఈ విధంగా మరి ఆయన నామమును మయమపరచడానికి ఇచ్చిన ధన్యతను బట్టి దేవునికి మయమపరుస్తూ మరి మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజరుస్తున్నాను దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించిన గాక దేవుడు ఎంతైనా నమ్మదగిన దేవుడు సర్వ సృష్టికర్త జీవాధిపతి అయ్యున్నాడు మరి ప్రార్థన ద్వారా వాక్యంలోనికి వెళదాం స్తోత్రములు ప్రేమ తండ్రి పరిశుద్ధుడా నైనా మీ పరిశుద్ధ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన మహోన్నతమైన పరిశుద్ధమైన వేసుక్రీస్తు నామానికి కృతజ్ఞతలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం ప్రభువ నాయన సాయంకాల సమయంలో మీరు ఇచ్చిన ధన్యతను బట్టి స్తోత్రం ప్రభువ నాయనా ప్రభు మరి వాక్యం ధర మాట్లాడండి ప్రభువ ప్రార్థన ధర మా ప్రార్థన విన్నందుకు స్తోత్రం నాయన పాటల ధర మహిమ పొందినందుకు స్థుతులు చెల్లిస్తుంటున్నాం తండ్రి నాయన మరి వాక్యం ధర మాట్లాడండి మమ్మల్ని మేము సరి చేసుకోవాలి ప్రభు కలిగి ఉండటకు నాయన మీ ఆత్మ నడిపింపు మాకు అనుగ్రహించు ఏసు క్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక దేవుడు మరి సాయంకాల సమయంలో మరి వాక్యం ద్వారా మాట్లాడుతూ అనేక విషయాలలో మరి ఆయన మనలను జాగ్రత్త పరుస్తూ ఉంటాడు దేవుడే నమ్మదగిన వాడు కాబట్టి మనము ఆయన మాటలను గ్రహించే వారిగా ఉండాలని దేవుడు ఈ విధంగా మాట్లాడుతుంటున్నాడు లోకంలో మనుషుడు తన ఇష్టానుసరమైన జీవితాన్ని మరి అనేక విషయంలో తప్పిపోకుండాన్నట్లు ఆయన మనకు ఎన్ని అడ్డుకట్టలేసినా మరి మనిషి మనసు ఏమాత్రం కూడా నిలుపుకోలేని పరిస్థితిలో ఈ గొడ్డు కాలంలో ఉన్నా కూడా మనిషి గ్రహించలేని స్థితిలో ఉన్నాడు ఎందుకంటే మరి తనను తానే మర్చిపోయి మనసు ఎక్కడ వెళితే మనిషి అక్కడ వెళ్ళే స్థితికి దిగజారినట్లు మనం గ్రహిస్తూ ఉన్నాం ఎందుకంటే మరి ఈ లోక నటన గతిస్తుందని గ్రహించక మనుషులు వీగిన పడుతూ మరి దేవిని పక్కకు పెడుతూ వాళ్ళే ముందుంటూ వాళ్ళని చూపించుకుంటూ నడుస్తున్న ఈ లోకంలో ప్రతి ఒక్కరు మనము తెలుసుకోవాలని దేవుడు మాట్లాడుతూ ప్రతి మనుషుడు ఏ విధంగా ఉన్నాడని దేవుడు చూపిస్తున్నాడు యాకోబు రాసిన పత్రికలో యాకోబు రాసిన పత్రిక ఒకటో అధ్యాయము పద్నాలుగో వచనంలో ఈ విధంగా మాట్లాడుతున్నాడు యాకోబు రాసిన మొదటి మొదటి అధ్యాయము పద్నాలుగో వచనంలో ఈ విధంగా మాట్లాడుతున్నాడు ప్రతి వాడు తన స్వకీయమైన దురాశ చేత ఇడవబడి అంటు ప్రతి వాడు అంటే ఒకరు ఫలాను వ్యక్తి పలాను వాడు అని అనట్లేదు దేవుడు ప్రతి అంటే ఎలాంటి విశ్వాస అయినా ఇది అన్యులకు వర్తించొచ్చు దేవుని నమ్మిన వారికి వర్తించొచ్చు జ్ఞానులకు అజ్ఞానులకు కూడా వర్తించొచ్చు అందుకనే ఆ విధంగా మాట్లాడుతున్నాడు ప్రతి తన స్వకీయమైన దురాశ చేత ఏడవబడి మరులు కొలుపబడిన వాడే అంటుడు మరులు కనులు మూచుకొని పోయి నీతిని గ్రహించక మనిషిని గ్రహించలేని పరిస్థితిలో ఉండి మరులు కొలుపబడిన వాడై శోధింపబడుతున్నాడు దీనివలన అంటే స్వకీయమైన సొంత ఆలోచనలు దురాశల చేత ఇవబడుతున్నాడు మరులు కొలపబడుతున్నాడు చోధింపబడును దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కను అంటున్నాడు మరి ఈ విధంగా దురాశ ప్రతి ఒక్కరూ ఇడవబడుతున్నారని ఈ యొక్క ఈ నడిచే ఈ కాలములో ఈ గడియలోనూ కూడా మరి ఆ విధంగా ఉన్నారు మనుషులు మనుషుల ప్రతి ఒక్క ఆలోచన అదే ఎందుకంటే దురాశ అది క్రీస్తుకు కలిగిన ఆశ కాకుండా దురాశలో బ్రతుకుతున్నాడు మనిషి అది గ్రహించట్లేదు మనుషులు అందుకనే పాపము ఏ విధంగా పరిపక్వమై మరణమును కను నా ప్రియ సహోదరులారా మోసపోకండి అని చెప్తుడు మీరు మోసపోకండి శ్రేష్టమైన ప్రతి ఇవ సంపూర్ణమైన ప్ ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడకు తండ్రి యొద్ధ నుండి వచ్చును అది ఎరగక మీ సొంత దురాశ చేత మీరు మోసపోతూ ఇతరులను మోసపరుస్తూ ఈ దురాశ చేత అనేకుల కుటుంబాలు ఆ దురాశ చేత ఎన్నో మరి రోడ్డు పడినట్లుగా మనం చూస్తూ ఉంటాం మన కన్లార కానీ ఈ దురాశ ఎంతో మంది ప్రాణాలను కూడా బలి తీసుకునే విధానాలు ఉంటాయి అందుకనే దురాశ ఈ విధంగా దురాశతో ఇడవబడుతూ ఉన్నారు మనుషులు మనము గ్రహించుకోవాలి ఏంటంటే మనము ఆ విధంగా ఏమాత్రమన్నా ఉన్నామా అని గ్రహించుకోవాలి అది మరణముకు దారితీస్తుంది అని చెప్తూ ఉన్నాడు తండ్రి వస్తుందంట ప్రతి శ్రేష్టమైన ప్రతి సంపూర్ణమైన ప్రతి వరమును వర సంబంధమైన జ్యోతిర్మయుడకు తండ్రి ఏ చంచలత్వమైనను గమన గమనుల కలుగు ఏ ఛాయ లేదు అంటున్నాడు ఆయన మరి మనము ఆయన దగ్గర ఏ చెంచలత్వం లేదు మనలో ఎందుకుంటుంది అంటే దురాశ ప్రతి ఒక్క మనిషిలో దురాశ అనేది దురాశ అనే పాపాన్ని పెంచి పోచిస్తూ ఉంటున్నారు మనుషులు దాన్ని గ్రహించట్లేదు అందుకనే దేవుడు ఈ విధంగా మాట్లాడదు ఎందుకంటే బోధించే మనము ఏ విధంగా ఉండాలని మాట్లాడుతున్నాడు అదే యాకోబు పత్రికల్లో మాట్లాడుతూ ఉన్నాడు మూడు ఒకటిలో ఒక మాట మాట్లాడుతున్నాడు యాకోబు మూడు ఒకటి మొదటి మొదటి వచనంలో సహోదరులారా బోధకులమైన మనము మరి కటినమైన తీర్పు పొందుదు పొందుదని తెలుసుకొని మీలో అనేకులు బోధకులు కాకుండుడి అంటు అవును బోధించే వారు ఎవరైనా సరే వాళ్ళు కరెక్ట్ లేకపోతే బోధించొద్దు అని చెప్తున్నాడు కఠినమైన తీర్పు ఉంటుందని చెప్తున్నాడు అది మనం గ్రహించుకోవాలని మరి దేవుడు సెలవిస్తుంటున్నారు అందుకని ఆ సహోదరులారా బోధకులమైన మనము మరీ కఠినమైన తీర్పు పొందుదని తెలుసుకొని మీలో అనేకులు మీలో అనేకులు అంటే అది మనం గ్రహించుకోవాలి మనం ఏ విధంగా ఉన్నాము బోధకులు కాకుండు అంటుడు కఠినమైన తీర్పు ఉంటదంట అనేక విషయంలో మనం అందరము తప్పిపోతున్నాము అంటుంది ఆయన క్రీస్తుతో కూడా ఆయన సంచరించిన వాడు ఆ విషయంలో దేవుడు ఆయన పరిశుద్ధాత్మధార మరి ఆ రాయబడిన లేఖనాలు ప్రతి ఒక్క అక్షరంలో జీవముందని మనం గ్రహించాల ఎందుకంటే ఆయన అంటు అనేక విషయములలో మనం అందరము తప్పిపోతున్నాము అది ఎవరు గ్రహించట్లేదు ఒకవేళ అదే అంటుడు ఎవడైనాను మాట ఎందు తప్పని ఎడల అటివాడు లోపం లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీన ఉంచుకొని స్వాధీన మందు శక్తిగా శక్తి గలవాడు శక్తి మరి ఆ మనసును స్వాధీనములు ఉంచుకోకనే ఈ దురాశ ఎందుకంటే ప్రతివాడు తన స్వకీయమైన దురాశ తోటి అని మాట్లాడుతున్నాడు ఇక్కడ మనసునంతా స్వాధీన మంది ఉంచుకున్నాడంట ఇక్కడ శక్తి గలవాడగును అంటుండదు శరీరమును స్వాధీన మంది మరి ఈ విధంగా మనము మన మనస్సును మన శరీరమును మన ఆధీనంలో ఉంచుకునే వారిగా ఉన్నామని మనం గ్రహించుకోవాలి ఎందుకంటే మరి దేవుడు మరి ఈ విధంగా మాట్లాడుతూ మనల్ని మనలను సరిచేయుటకే మరి ఆయన మాటలు మాట్లాడుతూ ఉన్నాడు ఇగో మనకు మనంట కఠినమైన తీర్పు అది మర్చిపోతున్నాం కఠినమైన తీర్పు ఉంటుందంట అందుకని అంటున్నాడు సహోదరులార బోధకులమైన మనం మరీ కఠినమైన తీర్పు పొందుదామని తెలుసుకొని మీలో అనేకులు బోధకులు కాకుండాడి జాగ్రత్త సుమి అంటున్నాడు అది మనం గ్రహించుకునే వారిగా అంటున్నాడు అందుకని మరి దేవుడు ఆ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు అయితే రెండో అధ్యాయంలో యాకుబ్ రాసిన పత్రిక రెండో అధ్యాయంలో నాలుగవ వచ్చిన మీ మనసులలో భేదములు పెట్టుకొని వీరు దురాలోచనతో విమర్శ చేసిన వారు అగుదురుకారా అవును మీ మనసులలో భేదాలు పెట్టుకొని ఉన్నారు మనిషి మనుషులకు బాగానే కనిపిస్తున్నారు మనుషులతో బాగానే నవ్వుతూ ఉన్నారు కానీ మీ మనుషులలో భేదాలునే అవి గ్రహించుకోండి అంటుడు ఆ పాపపు నియమాలు మీల నుంచి తొలగించుకోమని మరి దేవుడు ఈ విధంగా మాట్లాడుతుంటారు మరి అది మనం ఎందుకు గ్రహించలేము పాపాన్ని మనము జయించలేని మనము క్రీస్తును ఎలా పొందగలము పొందలేము ఎందుకంటే పాపము నియమము నియ నియమముల నుండి మన ఆయన పరిశుద్ధులుగా చేసిండుగాని ఆ పాప నియమము మనలోనే పెంచి పోషించుకుంటున్నామని మనం గ్రహించుకోవాలి అందుకనే మీ మనసులలో భేదములు పెట్టుకొని మీరు దురాలోచనతో విమర్శ చేసిన కారా అంటున్నాడు మళ్ళా నా ప్రియ సహోదరులారా ఆలకించుడి ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను తను ప్రేమించే వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండుటకు దేవుడు ఏర్పరచుకున్న లేదా మీకు తెలియదా అని తెలుసు కానీ మీ మనసులను అంచుకోరు మీ దురాశలను మాత్రం చంపుకోరు మీరు ఎక్కడ రాజ్యానికి వెళతారు లేదు అందుకనే మరి ఈ విధంగా మాట్లాడుతున్నాడు మనసులో ఉండే ఆ కోరికలను మీరు చంపుకోలేక క్రీస్తును పక్కకు పెట్టి మన సొంత ఆలోచనలతో నడుస్తుంటున్నారని హెచ్చరిస్తుంటున్నాడు అందుకనే మనము గ్రహించాలా దేవుని విషయంలో మనము గ్రహించే ఉండాలని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు అదే పదకొండవ వచనంలో పదారో వచనంలో మాట్లాడుతున్నాడు మీలో ఎవడైనాను శరీరమునకు కావలసిన వాటిని ఇయక అంటే ఒక సహోదరుని ప్రేమించలేని స్థితిలో ఉన్నారు మనుషులు ఒక సహోదరుడు దీన స్థితిలో ఉంటే వాన్ని ప్రేమించలేని స్థితిలో ఉన్నారు వాళ్ళు క్రైస్తవులు దేవుని బిడ్డలు అని చెప్పుకోవడమే తప్ప ఎవరికి ఏమాత్రము కూడా సహాయము చేసేవారిగా లేరు అని ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు ఇవి మన మాటలు కావు అందుకనే పదార్వసరం మీలో ఎవడైనను శరీరమునకు కావలసిన వాటిని ఇయక సమాధానముగా వెల్లుడి చలి కాచుకునుడు తృప్తి పొందుడి అని చెప్పిన ఎడల ఏం ప్రయోజనము మీరు చెప్పిన ఎడల అది శాస్త్రులు పరిచర్యలు కూడా అదే విధంగా చేశారు ఆ రూట్లోనే మరి ఈ విధంగా ఉన్నారని జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు మీరు గ్రహించాలా మీలో ఎవడైనను శరీరమునకు కావలసిన వాటిని యక సమాధానముగా వెల్లుడి చలి కాచుకునుడి తృప్తి పొందుడి అని చెప్పిన ఎడల ఏం ప్రయోజనము అలాగే విశ్వాసము క్రియలని లేనిదైతే అది ఒంటరిగా ఉండి మృతమగును అంటుడు విశ్వాసము క్రియ ద్వారా కనపరుస్తుంది దేవునికి అది అనుకూలమైనది కాదు అది మృతమే అందుకని అంటాడు ప్రకటన గ్రంథంలో నువ్వు జీవించుతున్నావు పేరు మాత్రం ఉన్నది కానీ నువ్వు మృతుడమే అంటున్నాడు మనుషులు మృతులుగా అనే ఒక ముద్రతో బతుకుతున్నారు లోపల బయటికి నవ్వుతూ సంతోషంగా దేవుల్లో ఉన్నావని చెప్పుకోవడమే తప్ప మరి లోపల అందుకనే ఆయన ఆ విధంగా పోల్చిండు దేవుడు మీరు మృతులే అంటున్నాడు నువ్వు మృతుడవే అంటున్నాడు జీవించుతున్నావు పేరు మాత్రం ఉన్నది కానీ నువ్వు మృతుడమే అంటున్నాడు అది ఎవరినైనా ప్రతి ఒక్కరిని మనలను ఆయన హెచ్చరిస్తూ ఉంటున్నాడు మీలో ఎవడైనను శరీరముకు కావలసిన వాటిని ఈ సమాధానముగా వెళ్ళుడి సలుకాల్చుకుడి తృప్తి పొందుడని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటరిగా ఉండి మృతమైన మృతమైన దగును అంటుడు అయితే ఒకడు నీకు విశ్వాసం నాకు క్రియలు క్రియలు లేకుండా నీ విశ్వాసము నాకు కనుపరుచుము అని అడుగుతున్నాడట నేను నా క్రియల చేత నా విశ్వాసము నీకు కనపరుతును అని చెప్తున్నాడు అంటే ఎవరి విశ్వాసము ఎవరి క్రియలు వాళ్ళే గొప్ప చేసుకుంటున్నారు కానీ అక్కడ న్యాయం జరగట్లేదు అందుకనే అంటున్నాడు అక్కడ సమాధానంగా ఎల్లుడి సలికార్చుకునుడి కానీ విశ్వాసం ఉన్నాడు అక్కడ సహాయపడటం క్రియలు క్రియలున్నాడు సహాయపడటం లేదు అందుకనే ఆ విధంగా మాట్లాడుతున్నాడు అందుకనే అయితే పద్దెనిమిదవ వచనం అయితే ఒకడు నీకు విశ్వాసం నాకు క్రియలు ఉన్నవి క్రియలు లేకుండా నీ విశ్వాసము నాకు కనపరచము నేను నా క్రియల చేత నా విశ్వాసము నీకు కనపడుతున్నా అని అయితే పంతొమ్మిదవ వచనం అంటున్నాడు దేవుడు ఒక్కడే అని నువ్వు నమ్ముతున్నావా అంటున్నాడు దేవుడు ఒక్కడే అని నువ్వు నమ్ముతున్నావు అలాగా నమ్ముట మంచిదే ఎందుకంటే మనము దేవిని నమ్ముకున్నాం అది మంచిదే కానీ ఇక్కడ ఏమంటున్నాడు దేవుడు ఒక్కడే అని నువ్వు నమ్ముచున్నావు అలాగా నమ్ముటం మంచిదే అయితే దయ్యములను నమ్మి వణుకుచున్నవి అంటే వాటికి మనకు తేడా లేదు నీ క్రియలు లేని విశ్వాసము మృతమే అంటున్నాడు దయ్యములకు మనకు తేడా లేదు అక్కడ మానవత్వం వలనలో లేకపోతే దయ్యముకు మనకు తేడా లేదు వాటితో సమానమే అంటున్నాడు అన్నట్టు దయ్యములు కూడా నమ్మి వణుకుతున్నవి వాటికి మనకు తేడా ఏముంది అని ఇక్కడ చూపిస్తున్నాడు అయితే ఆ విధంగా మరి దేవుడు మాట అవి కూడా నమ్ముతున్నాయంట అలాగా నమ్ముటం మంచిదే దయ్యములు నమ్మి వణుకుచున్నవి వ్యర్థుడా అంటున్నాడు మనిషిని మనిషి జీవితాన్ని చూసి వ్యర్థుడ క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనదని తెలుసుకొన కోరుతున్నావా అంటుండడు తెలుసుకొని కోరుతున్నావా విశ్వాసము నిష్ఫలమైనదని తెలుసుకొని మన పితృడైన అబ్రహాము తన కుమారుడైన ఇశాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా నీకు తెలుసు అయినా కూడా దురాశ ప్రతివాడు స్వకీయమైన దురాశ చేత ఇడవబడుతున్నాడు మనుషులను పరులు కొలపబడి కనులు పాపంతో మూసుకొని మనుషులను ఓరు ఓర్చుకోలేని విధంలో మనుషులున్నారు అది మనకు దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు అది మరవకూడదు అందుకనే దయ్యములు కూడా నమ్మి వణుకుతున్నవి అంటున్నాడు అబ్రహామును జ్ఞాపకం చేస్తున్నాడు గర్ధుడా క్రియలేని విశ్వాసము నిష్ఫలమైనది తెలుసుకొని కోరుతున్నావా అంటున్నాడు మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇశాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు అతడు క్రియల నీతిమంతుడని తీర్పు పొందలేదా విశ్వాసము అతని క్రియతో కూడా కార్యసిద్ధి కలిగజేసనని కలిగజేసనని క్రియల మూలముగా అతని అతని విశ్వాసము పరిపూర్ణమైనదని గ్రహించుతున్నావు కదా ఇది నువ్వు ఎరిగే ఉన్నావు కదా కానీ ఆ విశ్వాసము క్రియలనేదైతే మృతమే కదా అంటున్నాడు కాబట్టి అబ్రహాము దేవిని నమ్మేను అది అతనికి నీతిగా ఎంచబడ్డదంట అది అతనికి నీతిగా అందుకని నమ్మకముతో పాటు మన క్రియలు ఉండాలా అని దేవుడు మాట్లాడుతున్నాడు ఆ నమ్మకము దేవిని యొద్ మనము సంపూర్ణమైన జీవితాన్ని జీవించి మనము ప్రయాసపడాలని మాట్లాడ అను అను లేఖనము నెరవేర్చబడను ఎందుకంటే అబ్రహాము దేవిని నమ్మేను అది అతనికి నీతిగా ఎంచబడను అను లేఖనము నెరవేర్చబడను మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగను మరి అబ్రహాము సంతానమైన చెప్పుకునే వారి మరి ఏ విధంగా ఉన్నామని మనము గ్రహించుకోవాలి మనుషుడు విశ్వాసం మూలముగా మాత్రమే కాక క్రియల మూలమున నీతిమంతుడని ఎంచబడనని మీరు దీని వలన గ్రహించి తిరిగి మనం గ్రహించేదే లేదు ఎందుకంటే గ్రహించే ఉండాలి అని చెప్తున్నాడు ఎందుకంటే ఈ పర ఈ లోక సంబంధమైన దేవత ప్రతి వారి మనోనేత్రాలకు గుడ్డితనం కలగజేసి ఉన్నది ఎందుకంటే మాకు అన్ని ఉన్నాయి మాకు అన్ని తెలుసు మాకు అన్ని దేవుడు ఇచ్చిండు ప్రతి ఇవి ఇచ్చిండు వరాలు ఇచ్చిండు దానితో అతిశయ పడితే మాత్రము కాదు అంటున్నాడు నీ విశ్వాసము క్రియలుడి లేనిదైతే మృతము అంటున్నాడు దాన్ని తీసి మనము ఏ యొక్క వరాలు చూసి విర్రవీయడానికి వీల్లేదు అది నిస్వత్తు కాదు ఎందుకంటే దేవుడు పంచిచిన దాన్ని దాన్ని వాడుకొని ఫస్ట్ మొదట నా నీతిని రాజ్యమును వెతుకు అంటున్నాడు నా భాషలను వెతుకు అని అనలేన అన్ని నీకు వెంబడిస్తాయి అందుకనే ఈ విధంగా దేవుడు గ్రహించాలని మాట్లాడుతున్నాడు మనుష్యుడు విశ్వాసము మూలముగా మాత్రము కాక క్రియల మూలమును నీతిమంతుడని ఎంచబడనని మీరు దీని వలన గ్రహించి అటు వలనే రాహావను వేసి కూడా దూతలను చేర్చుకొని వేరొక మార్గమున వారిని వెలుపలికి పంపినప్పుడు క్రియల మూలంగా నీతిమంతురాలని ఎంచబడింది కదా అంటుంది అందుకని ఒక మరి ఎరుకో పట్టణంలో అప్పుడు వేగు చూసిన వారిని వెళ్ళినప్పుడు మరి చేసుకున్న ఒక వేష్య కూడా అబ్రహాము సంతానంలో క్రీస్తు ఒక మరి ఆమె ఆ యొక్క స్త్రీలో నుంచే ఆమె వంశంలో నుంచే క్రీస్తు వచ్చినట్టుగా మనం గ్రహించగలం అందుకనే మనము అసవంటి వేష్యలు మారేరు దేవుని విషయంలో అందుకని అటువలే రాహాబను వేష దూతలను చేర్చుకొని వేరొక మార్గంలో వారిని వెలుపలికి పంపిన పంపివేసినప్పుడు క్రియల మూలముగా నీతి మంత్రురాలని ఎంచబడింది కదా ప్రాణము లేని శరీరం ఎలాగా మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసము మృతము అంటున్నాడు మనము గ్రహించాలి ఎందుకంటే అందుకనే ఇక్కడ అదే మాట మూడో అధ్యాయంలో చెప్తూ ఉన్నాడు నా సహోదరులారా బోధకులమైన మనము మరీ కఠినమైన తీర్పు పొందుతాము జాగ్రత్త అంటున్నాడు ఎందుకంటే ఇది బోధకులకు సంబంధించిందే కాబట్టి మరి మనము గ్రహించుకోవాలా ఎందుకంటే మొదటి పేతురు పత్రికలో పేతురు రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయము పదిహేడు వచనంలో ఈ మాట మాట్లాడుతూ మొదటి పేతురు నాలుగు పదిహేడు అయితే తీర్పు దేవిని ఇంటి యొద్ కాలము వచ్చి ఉన్నది అంటుంది అవును తీర్పు దేవిని యొద్ దేవిని ఇంటి యొద్ ఆరంభమగు కాలము వచ్చి ఉన్నది అది మన యొద్ధనే ఆరంభమైతే అది ఒకవేళ మన దగ్గరనే ఆ తీర్పు ఆరంభమైతే దేవిని సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమిటి అని అడుగుతున్నాడు మనమే చక్కగా దేవిని లేకపోతే దేవిని ఎరగర వారి గతి ఏంది అని అడుగుతున్నాడు ఇక్కడ మనలో దేవుడు తీర్పు దేవిని ఇంటి యొద్ ఆరంభమగు కాలము వచ్చి ఉన్నది అది మన యొద్ధనే ఆరంభమైతే దేవిని సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమవును అంటే మనమే మనమే గ్రహించుకోవాల అని ఇక్కడ మాట్లాడుతున్నాం అయితే ఆ గతి ఏమవును మరియు నీతిమంతుడే రక్షింపబడుట దుర్లభం అయితే భక్తిహీనుడును పాపుయు ఎక్కడ నిలుసును అంటే మనం గ్రహించుకోవాలి నీతిమంతుడే రక్షింపబడుట అసాధ్యం అంటే దుర్లభం భక్తిహీనుడు పాపి ఎక్కడ నిలుసును కాబట్టి దేవిని చిత్త దేవిని చిత్త దేవిని చిత్త బాధపడువారు సత్ప్రవర్తన గల సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకునే వలను కదా అవును మన నమ్మకమైన సృష్టికర్త మనకున్నాడు కాబట్టి దేవిని చిత్త ప్రకారము బాధపడువారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకున్న వలను అంటున్నాడు మరి పీతురుగా ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు మనము గ్రహించాల ఎందుకంటే దేవుడు ఒక్కడే నమ్మదగిన వాడు యూద పత్రిక మాట మాట్లాడుతున్నాడు దేవుడు యూధ పత్రిక ఒకటి ఏలయనగా కొందరు రహస్యముగా జురబడి ఉన్నారు అంటు మరి అది రహస్యము అని ఇక్కడ తేటపరుస్తున్నాడు యూధ మరి ద్వారా ఏలయనగా కొందరు రహస్యముగా జురబడి ఉన్నారు వారు భక్తిహీనులై మన దేవిని కృపను కామాతరుత్వాత్మ కామాతరుత్మ తత్వమునకు దుర్వినియోగపరచుతూ మన అద్వితీయుడు నాదుడును ప్రభువునైన ఏసు క్రీస్తు విసర్జించుతున్నారు ఈ తీర్పు పొందుట వారు పూర్వ మందే సూచింపబడిన వారంట మరి ఈ విధంగా దేవుడు మాట్లాడుతున్నాడు కొందరే కొందరు రహస్యముగా జొరబడి ఉన్నారట వారి భక్తిహీనులై మన దేవుని కృపను కామాతరాత్మత్మకు దురినియోగా పరచుతూ మన అద్వితీయ నాదుడును ప్రభు యేసు క్రీస్తును విసర్జించుతున్నారు అంటుడు ఈ తీర్పు పొందుటకు వారు పూర్వ మందే వారు అంటుడు మరి ఈ విధంగా దేవుడు ముందే వారిని మరి తీర్పునకు అప్పగిస్తూ ఉన్నాడు అని ఇక్కడ రాయబడి ఉన్నది మరి మనము గ్రహించుకోవాల ఏంటంటే ఈ ప్రకటన గ్రంథము ఇరవై అధ్యాయంలో కూడా ఒక మాట మాట్లాడుతున్నాడు ఇరవై అధ్యాయము ప్రకటన గ్రంథము అతడు ఆది సర్ప అతడు ఆది సర్పమును అనగా అపవాదియు సాతాను అను ఆ ఘట సర్పమును పట్టుకొని వెయ్యి సంవత్సరములు వాణిని బంధించి అగాధములు పడవేసి ఆ వెయ్యి సంవత్సరములు గడుసు వరకు ఇక జన జనములను మోసపరచకుండున్నట్లు అగాధమును మూసివేసి దానికి ముద్ర వేసను చూడండి ఎందుకంటే మరి ఆ సాతాను అతడు ఆ ఘట ఆయన బంధించిందంట బంధించి అపవాది సాతాను ఆ ఘట పట్టుకొని వెయ్యి సంవత్సరములు వాని బంధించిందంట బంధించి అగాధములో పడవేసినట అవే సంవత్సరములు గడుచు వరకు ఇక జనములను మోసపరచకుండానట్లు అగాధమును మూసి దానికి ముద్ర వేశను అటు పిమ్మట వాడు కొంచెము కాలము విడిచిపెట్టబడను అందుకనే మనుషుల్లో దూరి రకరకాల విచిత్రమైన పనులు చేస్తున్నాడు అందుకని అది గ్రహించాలని దేవుడు ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు మనము గ్రహించే వారిగా ఉండాల అదే పదవచనంలో వారిని మోసపరిచిన ఆ అపవాది అగ్ని గంధకములు గల గుండములు పడవేయబడను అచ్చట ఆ క్రూరముగమును అబద్ధ ప్రవక్తయు ఉన్నారు వారు యుగము యుగ యుగములు రాత్రిం బగలు బాధింపబడదురు అను ఎందుకంటే దాని మరి ఆ క్రూరముఘము కూడా అక్కడ ఉన్నదంట ఎందుకంటే అది యుగ యుగములు రాత్రిం బగళ్ళు ఎందుకంటే ఆ కోవకు చెందిన ఆ యొక్క సాతాను మరి కొంతకాలము విడిచిపెట్టబడను విడవలను అక్కడ ఆజ్ఞ దేవుడిచ్చిండు అంతలోపే మనుషులను ఈ విధంగా మరి భ్రమపరిచే విధంగా వాడు మోసములో మనందరినీ ముంచివేసిండు అయినా కూడా మళ్ళీ ఆయన ఆ రాత్రింబగళ్ళు బాధించబడుదురంట వాళ్ళు క్రూరముఖము అబద్ధ ప్రవక్తయు వారు వారు యుగ వాళ్ళు అక్కడ బంధింపబడతారని రాయబడి ఉంది మరి అపోస్తుల కార్యములు పంతొమ్మిదో అధ్యాయము పదిహేను వచ్చంలో అందుకు ఆ దయ్యము నేను యేసును గుర్తెరుగుదును పౌలను కూడా ఎరుగుదును కానీ మీరెవరని అడగగా చూడండి దయ్యాలకు దేవిని నమ్ముకున్న బిడ్డలు దేవిని విషయంలో ఆయన సేవకులు అయిన ప్రతి ఒక్కరిని అవి గుర్తించగలుగుతాయని ఇక్కడ నిరూపణ అవుతుంది అందుకనే ఏమంటుందంటే అందుకు ఆ దయ్యములు నేను వేసును ఎరుగుదును గుర్తెరుగుదును పౌలును కూడా ఎరుగుదును కానీ మీరెవరని అడగగా అంటే మనము మన లోడు కూడా చిన్న దయాలు కూడా అడగాయి ఎందుకంటే మనలో అంత అభిషేకం కలిగి ఉన్న ఆ విధంగా మనం తయారు కావాలని ఇక్కడ మాట్లాడుతున్నాడు అందుకనే మనము గ్రహించుకోవాలా ఆత్మస్వరూపి అయిన దేవుణ్ణి మనము పరిశుద్ధాత్మతో నిండుకొని ఉంటే ఆయనను ఆహ్వానిస్తే ఇలాంటి కార్యాలు జరగగలవు దయ్యము ముఖాముఖిగా మాట్లాడగలదు అందుకనే ఆ పరిశుద్ధులు ఆ పరిశుద్ధాత్మతో నిండిన వారినప్పుడు ఆ దయ్యం ఏమంటుంది అందుకు దయ్యములు నేను ఏసును గుర్తి పౌలును కూడా ఎరుగుదు కానీ మీరెవరని అడగగా ఆ దయ్యము వాడు ఎగిరి వారి మీద పడి వారిలో ఇద్దరిని లొంగదీసి గెలిచిండట అంటే వీళ్ళు దేవుని నమ్ముకున్న వాళ్ళే కానీ వీళ్ళు వీళ్ళెవరు కేవయ్య కుమారులైనా వారు వారిని గెలవలేకపోయాడు ఎందుకంటే వారు ప్రధాన యాజకుని కుమారులే అని కూడా రాయబడింది అది మనము ఆ యొక్క శక్తి దేవింది పొందుకోలేకపోతే దయ్యాలు మనలను ఈ విధంగా చేయగలవని మనకు తెలియపరుస్తుంటున్నారు దళిలకు పత్రిక మూడు ఇరవైలో మధ్యవర్తి యువకనికి మధ్యవర్తి కాడు కానీ దేవుడు ఒక్కడే దేవుడు ఒక్కడే మనకు మధ్యవర్తి యువకనికి మధ్యవర్తి కాడు కాని దేవుడు ధర్మశాస్త్రము దేవిని వాగ్దానములకు విరోధమైనదా అట్లనరాదు ఎందుకంటే జీవింపచేవి శక్తి ధర్మశాస్త్రము ఇయ్యబడి ఉన్న వాస్తవముగా నీతి ధర్మశాస్త్రం మూలముగానే కలుగును గాని వేసుక్రీస్తునందరి విశ్వాసం మూలముగా కలిగిన వాగ్దానము విశ్వా విశ్వసించు వారికి అనుగ్రహింపబడును అన్నది విశ్వసించు వారికి అనుగ్రహింపబడును నట్లు లేఖనము అందరినీ పాపములో బంధించింది అంటుడు లేఖనమే పాపములో బంధించింది అని ఇక్కడ రాయబడ్డది ఎందుకంటే వాగ్దానము ఆ విశ్వసించు అనుగ్రహింపబడును నట్లు లేఖనము అందరినీ పాపంలో బంధించింది అని అంటున్నాడు అందుకంటే అది మళ్ళా ఏమంటున్నాడంటే ధర్మశాస్త్రము ఇయ్యబడింది కాని అది దేవుని కలిగినది కానీ నీతి ధర్మశాస్త్రం వలనే ధర్మశాస్త్రం మూలముగానే కలుగును గాని యేసుక్రీస్తుని అందరి విశ్వాసం మూలముగా కలిగిన వాగ్దానము విశ్వసించు అనుగ్రహింపబడును అనుగ్రహింపబడునట్లు లేఖనము అందరినీ పాపములో బంధించి ఉన్నదంట విశ్వాసము వెళ్ళడి కాక మునుకు ఇక ముందుకు బయలుపరచబడబోవు విశ్వాసం అవలంబింపవలసిన వారముగా చెరులో ఉంచబడినట్లు మనము ధర్మశాస్త్రమునకు లోనైన వరం అయితే కాబట్టి ఇప్పుడైతే మనము ధర్మశాస్త్రములకు లోనైన వరం కాము కాబట్టి క్రీస్తుకు మనము దాసులమై ఉన్నామని గ్రహించుకోవాలి ఎందుకంటే మరి ఆయననే సంస్తమునకు ఆది సంబూతుడు మన గురువు మన రక్షకుడు మన రాజు మన కాపరి మన విమోచకుడు మన పాపాల నిమిత్తమై రక్తం కార్చిన కరుణాయుడుగా దేవుడు ఉన్నాడు కాబట్టి మనము గ్రహించుకునేది ఏంటంటే దేవుడు యుగయుగములు యుగములు సజీవుడని నమ్మడము మనను మనము ఆయన ఉంగట మన ప్రాణాత్మ దేహలములను ఆయనకు అర్పించే వారిగా ఉండాలి ఒకటో తిమోతి రెండు ఐదులో ఒకటో తిమోతి రెండు ఐదు దేవుడు ఒక్కడే నరులకు మధ్యవర్తి ఒక్కడే ఆయన క్రీస్తేశను నరుడు ఈయన అందరి విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకునను ఎవరన్నా మన గురించి సమర్పించుకున్నారా ఎవ్వరూ లేదు ఎందుకంటే ఆయన చివరి రక్తపు బొట్టు వరకు మన గురించి ఆయన కార్చిండు ఆయన కల్వరి శిలువను రోజు జ్ఞాపకం చేసుకోవాలని ఆయన ఈ విధంగా మాట్లాడుతున్నాడు అందుకనే మనము గ్రహించుకునే వారిగా ఉండాల అందుకనే ఆయన ఈ విధంగా దేవుడొక్కడే దేవుడు దేవునికి నరులకు మధ్యవర్తి ఆయననే క్రీస్తను నరుడు ఈయన అందరి విమోచన క్రయదనముగా తన్ను తానే సమర్పించుకును దీన్ని గురిచిన సాక్ష్యము యుక్త కాలమందు ఈ సాక్ష్యము విచుటకై నేను ప్రకటించు వాడను గాను అపసురుడు గాను విశ్వ సత్యములను సత్యముల విషయంలోను అన్ని జనులకు బోధకుడుగాను నియమింపబడితే అంటుంది మనము దేనికి నియమింపబడి ఉన్నాం క్రీస్తుకు దాసులమై నియమింపబడున్నామా సువార్థకుగా నియమింపబడున్నామా ఆయన శివ విషయంలో మరి మనము గ్రహించుకోవాలా మనం చేసే పని ఏంది ఆయన గురించి ఒకరికైనా సువార్త ప్రకటిస్తున్నామానికి మనం ఎందుకు గ్రహించుకోకూడదు ఇన్ని వాక్యాలు సంవత్సరాల కలిగి వింటున్నాం కానీ ఒకరికైనా సువార్త ప్రకటించటం లేదు దేని విషయము అందుకనే స్వకీయమైన దురాశ చేత విడువబడుతున్నాం మరులు కొలపబడుతున్నాం పాపము పరిపక్వమ అవుతుంది లోకడ నటన గతిస్తుంది అని తెలిసి కూడా దీన్ని మాత్రం వదలట్లేదు మరి ఏ విధంగా అయితే మనము మార్పు చెందగలము క్రీస్తును ఆయన కలువరి సిల్వలో మరి ఆయనను జ్ఞాపకం చేసుకునేవారు లేక ఆయన ప్రేమను సరిగ్గా అర్థం చేసుకునేవారు లేక ఈ విధంగా మనము మరులు కొలపబడి దురాశ కలిగి జీవిస్తున్నామని గ్రహించుకోవాలి ఎందుకంటే ఆయన త్యాగపూరితమైన జీవితాన్ని ఎవరు జ్ఞాపకం చేసుకోవట్లేదు మార్కుసువార్త ఐదో అధ్యాయము ఏడవ వచనంలో వేసు సర్వోన్నతుడైనా దేవిని కుమారుడా నీకేమి నన్ను బాధపరచకమని దేవిని పేర నీకు ఆనబెట్టుకొని ఆనబెట్టుతున్నానని బిగ్గరగా కేకలు వేసి వేసెను ఎవరు ఈ యొక్క సేన అనే యొక్క గిరా సైనిల వచ్చి ఆ విధంగా ఆయన దూనె దిగి ఆ అపవిత్రాత్మ పట్టిన వాడకప్పుడు సమాధుల నుండి వచ్చి ఆయనకు ఎదురుగా పడెను వాడు ఆ సమాధులలో వాసము చేసేవాడు సంఖ్యలతోనైనాను ఎవడును వాణ్ణి బంధించలేకపోయి పలుమార్లు వారిని సంఖ్యలను చేతులను సంఖ్యలు వేసి బంధించిన వాడు ఆ చేతి సంఖ్యలు తెంపి కాళ్ళ సంఖ్యలను తుత్తనీయలుగా చేసి చేసేను గనక ఎవడును వాణ్ణి సాధు సాధు చేయ చాలకపోయను అంటే దేవుడు మాట మాత్రం సెలవిస్తే అందుకనే యాయురు కుమార్తె అయినా ఆ యొక్క ఆ యొక్క ఆయన దాసుడైన వాణిని కూడా మాట మాత్రం సెలవివు అని అడుగుతాడు ఆయన అందుకనే ఈ దయ్యాలు ఈ విధంగా మరి మాట్లాడుతున్నాయి ఏమనంటే సర్వోన్నతుడైనా దేవిని కుమారుడు దయ్యాలు గుర్తుపడుతూ మాట్లాడుతున్నాయి దేవిని కుమారుడిని నాతో నీకేమి నన్ను బాధ్య బాధపరచకు మరి దేవిని నీకు ఆనబెట్టుతున్నాను అంటున్నాయి ఆ విధంగా మనము కనీసము దేవిని వేడుకుంటున్నాయి దయ్యాలు మనము ప్రార్థన చేసుకునే విదము మనము దేవిని వేడుకునే వారిగా ఉండాల ఎందుకంటే వాటికి మనకు తేడా లేకుండా పోతుంది కాబట్టి మనము ఆయనను ఆత్మతో సత్యముతో ఆరాధించే వారిగా ఉండాల ఎందుకంటే మరి దేవుడు ఎన్నడనో ఆయన నమ్మదగిన వాడే అపసుల కార్యములు పదార అధ్యాయము పదిహేడవచనములో అపసుల కార్యములు పదహారు పదిహేడులో ఆమె పౌలును మమ్మును వెంబడించి ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవిని దాసులు మీకు వీరు మీకు రక్షణ మార్గము ప్రచురించు వారై ఉన్నారని కేకలు వేసి చెప్పాను చూడండి ఒక సాక్ష్యం చెప్తుంది ఒక దైవజనుల గురించి ఒక దయ ఒక దయ్యము చెప్తూ ఉన్నది ఆ యొక్క దయము పట్టిన ఒక స్త్రీ చెప్తూ ఏమనంటే సర్వోన్నతుడైన దేవిని దాసులు వీళ్ళంట వీళ్ళు సర్వోన్నతుడైన దేవిని దాసులు వీరు మీకు రక్షణ మార్గము ప్రచురించు వారై ఉన్నారు ఉన్నారని కేకలు వేసి చెప్పిందట ఆమె ఇలాగ అనేక దినములు చేయించుండెను కనుక పౌలు వ్యాకుల దాని వైపు తిరిగి నీవు ఈమెను వదిలిపోమ్ము ఏసు నామమును ఆజ్ఞాపించుతున్నానని ఆ దయ్యములతో ఆ దయ్యముతో చెప్పాను వెంటనే అది ఆమెను వదిలిపోయాను అయితే మనము ఆయన ఏ విధంగా ఎంత శక్తి పొందుకుంటే ఆ దయ్యము వెళ్ళిపోవాలా ఖాళీ మాట మాత్రం సెలవేచిండు పౌలు కానీ ఆ దయం వెళ్ళిపోయింది కానీ మనము నెత్తి మీద చేతులు పెట్టినా కూడా పోవట్లేదు అంటే మనము ఇంకా శక్తిని పొందుకునే వారిగా ఉండాలి అని దేవుడు మాట్లాడుతున్నాడు ఎందుకంటే సంవత్సరాలు గడుస్తున్నాయి కానీ మనము ఆత్మను పొందుకొని ఇలాంటి యుద్ధం చేయాలని అనేక సార్లు ఉన్నాం కానీ పొందుకునే వారిగా ఉండాలని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు సురంధీల పత్రిక పదమూడో అధ్యాయము మూడో మొదటి కొరంది పదమూడు మూడు ఇక్కడ అంటున్నాడు ఆయన ఒక దైవజనుడు పదమూడు లో బీదల పోషణ కొరకు నా ఆస్తి ఎంత ఇచ్చి నన్ను ఆస్తి అంతా ఇచ్చినను కాల్చబడుటకు నా శరీరమును అప్పగించినను ప్రేమ లేని వాడినైతే నాకు ప్రయోజనమేమీ లేదు ఇది లేకనే ఆయన ప్రేమ మనలో లేకనే ఈ కార్యాలు కార్యసిద్ధి కలగజేయట్లేదని ఇక్కడ మాట్లాడుతున్నాడు మన జీవితాల్లో కూడా మరి ఈ యొక్క క్రైస్తవ జీవితంలో ఆయన మీద నమ్మకం అనేది లేకుండా పోయింది అందుకనే ఈ విధంగా మాట్లాడుతున్నాడు ఆయన ఏమనంటున్నాడంటే బీదల పోషణ కొరకు నా ఆస్తి అంతే ఇచ్చినను కాల్చబడుటకు నా శరీరమును అప్పగించినను ప్రేమ లేనివాడనైతే నాకు ప్రయోజనమేమీ లేదు ప్రేమ దీర్ఘకాలము సహించును దయ చూపించును ప్రేమ అచ్చరపడదు ప్రేమ డంబముగా ప్రవర్తించదు అది ఉప్పొంగదు అమర్యాదగా నడవదు సప్రయోజనమునకు సప్రయోజమును విచారించుకునదు త్వరగా కోపపడదు అపకారమును మనసులో ఉంచుకునదు దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును అన్నిటికి తాలూకును అన్నిటినీ నమ్మును అన్నిటినీ నిరీక్షించును అన్నిటినీ ఓర్చును ప్రేమ శాశ్వత కాలం ఉండును ప్రవచనములైనను నిర్ధార భాషలైనను నిలిచిపోవును జ్ఞానమైనను నిరార్ధకమగును మనము కొంత మటుకు ఎరుగుదుము కొంత మటుకు ప్రవచించుతున్నాము కొంత మటుకే కానీ పరిపూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరార్ధక మగును అది పరిపూర్ణమైనది నిజస్వరూపము క్రీస్తులో ఉన్నదని మనం గ్రహించుకోవాలని చెప్తున్నాడు నిరార్ధక మగును నేను ఉన్నప్పుడు పిల్లవాని వాళ్ళే మాట్లాడి తిని పిల్లవాణి వాళ్ళే తలంచి తిని పిల్లవాణి ఇప్పుడు పెద్దవాడనై పిల్లవాణి చేష్టలు మానివేసి అని చెప్తున్నాడు ఇప్పుడు అద్దములో చూచినట్లు సూచనగా చూస్తున్నాము అప్పుడు ముఖాముఖిగా చూతును అంటుంది అవును ఆయన ముఖాముఖిగా చూతుము అంటుంది ఇప్పుడు కొంత మటుకే ఎరిగి అప్పుడు నేను పూర్తిగా ఎరగబడిన ప్రకారము పూర్తిగా ఎరుగుదును అంటుంది కాగా విశ్వాసము నిరీక్షణ ప్రేమ ఈ మూడు నిలుసును వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే అంటుంది ఆ ప్రేమ స్వరూపిని ఇక్కడ ప్రకటిస్తున్న పౌలు మరి ఎంత శ్రేష్టమైన మరి మనసును ఆయన ధరించుకొని ఉన్నాడు సర్వశరీరం శరీరమును ఆయన ఆదిన మందు ఉంచుకొని ఉన్నాడు మనం ఆ విధంగా ఉండాలంటున్నాడు మరి దేవుని విషయంలో మరి ఆయన ఒక మాట నేను వ్యర్థుడను అంటున్నాడు ఆయన ప్రేమ లేకపోతే నేను వ్యర్థుడను దేనికి పనికి రాను వాడను మరి మనము ఏ విధంగా ఉండాల ప్రేమ కనుపరుస్తుంది ఈ లోకంలో రక్షణ అనేది ఉండదు తోటి సహోదరునికి మనము ప్రేమ చూపిస్తేనే అతడు రక్షణలోకి వస్తాడు తప్ప మనం చేయగలిగింది ఏమి లేదు ఆయన ప్రేమ స్వరూపి కాబట్టి ఆయన ప్రేమను మనం ప్రకటించే ఉండాల అనేకులకు మాదిరిగా ఆయన సాక్షులుగా ఉండాల ఎక్కడ వెళ్ళినా ఆయన నామాన్ని గనపరిచే వారిగా ఉండాలి ప్రతి ఒక్కరిని ప్రేమించాలి ఎందుకంటే మనను ప్రేమించే మనం ప్రేమించకూడదని కూడా బైబుల్లో రాయబడదావును నీ శత్రువును కూడా నువ్వు ప్రేమించాలని ఉన్నది ఎందుకంటే మనము మన శత్రువులను కూడా మనం ప్రేమించాలి ఎందుకంటే నా క్రీస్తు మన పక్షంలో మనకు విరోధి ఎవడు అంటే మన పక్షంలో ఏసు యుద్ధం చేస్తాడు మన పనివాడు అనుకుంటాం అది కాదు ఆయన మనస్సు ధరించుకుంటే ఆ యొక్క శత్రువును కూడా జయించగలిగే ప్రేమని ఇలా అది అది ఆ విధంగా చెప్తున్నాడు కానీ లేఖనము ఆ విధంగా చెప్తుంది కానీ యేసుప్రభు మన గురించి యుద్ధం చేస్తాడు ఆ పాప మా శత్రువులతోటి అని మనుషులు యోచిస్తున్నారు అది కాదు ఆయనకు కలిగిన మనసుని ఉంటే ఆ శత్రువును ప్రేమతో జయించగలవు అది అని ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది మరి దేవు నామానికి మహిమ కలుగును కాక ఆయన పరిశుద్ధి నామానికి స్థుతులు స్తోత్రాలు మరి దేవుడు మాట్లాడిన మాటలను బట్టి దేవునికి కృతజ్ఞతలు అర్పిస్తుంటున్నాను దేవుని నామంలో మీ అందరికీ వందనాలు మరి దేవుడు వాక్యములు దీవించిన గాక మరి ప్రార్థిద్దాం తండ్రి ప్రభవ ఆయన పరిశుద్ధ ఘనమైన నామానికి కృతజ్ఞతలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం ప్రభు రాత్రికాల సమయంలో ఆయన మీరు ఇచ్చిన ఈ ధన్యతను బట్టి స్థుతులను అయినా మాతో మాట్లాడిన బట్టి అయ్యా అవి నీకు జీవం కలిగిన మాటలు ప్రభు అవి మంచము నా తండ్రి అవి ప్రభువ మరి నా తండ్రి అవి అది నిజము కాకపోతే మనము ఇవడించుకోవాలని ప్రతి ఒక్కరికి మరి మీరు చెప్పిన మాటలను బట్టి కృతజ్ఞతలు అర్పిస్తుంటున్నాం నీ నామానికి మేమేమో చెల్లిస్తుంటున్నాం ప్రభు నాయన మాకేందర మాట్లాడి మా హృదయాలను సరిచేసినందుకు స్తోత్రం నాయన మేము యోచించుకోవాలా ప్రభు మరి తీర్పు దేవిని ఇంటి వద్ద నుండి ఆరంభం కాలం వచ్చిన్నది అన్నావు అవును ప్రభు మరి నీతిమంతుడే రక్షింపబ దుర్లభం అయితే మరి అవిశ్వాసులు మరి దేవిని నమ్మని వారు గతి ఏమిటి అవును ప్రభు మేము గ్రహించుకోవాలి అనేకలకు శువార్త ప్రకటించే వారిగా ఉండాల నాయన నీ నీతిని రాజ్యాన్ని వెతికి నేను ఘనపరిచే వారిగా ఉండట సహాయం అనుగ్రహించమని ఏసుక్రీస్తు రావాలను ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మీన్ అందరికీ వందనాలు ప్రైజ్ ఇలాట్ కొన్ని ప్రార్థనాంశాలు ఉన్నాయి సహోదరి అర్చిత గారి బ్రెయిన్ క్లాట్ అయిందంట ఆమె గురించి ప్రార్థించాలని మరి సుందరరావు బ్రదర్ ఎలిషమ్మ మొదట అర్చిత సిస్టర్ బ్రెయిన్ క్లాట్ గురించి సుందర్రావు ఎలిషమ్మ గురించి మరి ప్రార్థించండి మరి పరసుందరరావు బ్రదర్ ప్రైజ్ ఇలాట్ ప్రైజ్లా అర్చిత ప్రార్థించండి పరిశుద్ధుడు తండ్రి ప్రేమ కలిగిందేవా ని ధనమైన మన పుస్తకలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభావ గడిచిన కాలం అంతా మమ్మల్ని అందరినీ కాచి వందనాలు తండ్రి సాయంత్రికాల సమయంలో ప్రభావ మీ సన్నిధిలో చేరినైనా మమ్మల్ని స్థితించటకు మీ స్వరం ఇంటకు నైనా మిగిలిచ్చినప్పుడు స్తోత్రాలు చెల్లిస్తున్నాం అతని మీ దాసం ద్వారా మాకు తెలియచూసిన మాట్లాడి మాటలు తగినట్లుగా మేము జీవించటకు సహాయం చేయండి తగ్గిం కుప్రేమ కలిగినైనా ఉంటుంది మీ ప్రభుత్వం అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి నేను ప్రాముఖ్యమైన తండ్రి నేను అసిస్టెంట్ బటన్ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను నా బ్రెయిన్ క్లాట్ తండ్రి సీరియస్ కండిషన్ లో హాస్పిటల్ ఉంటుండగా మీ గాయపడిన హస్తంతో ముట్టండి తాకండి సంపూర్ణ స్వస్థను అనుగ్రహించండి ప్రతి విధమైన నుంచి తప్పించండి ప్రతి విధమైన క్రీడ నుండి తప్పించండి ప్రభావం గొప్ప సాక్షి లేవనైతే మనం మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాయి మీ గొప్ప కార్యం జరిగించండి సంపూర్ణ స్వస్థ అనుగ్రహించండి నా ప్రభావ మీరే గొప్ప సాక్ష్యం నిలబెట్టుకోమని సంపూర్ణ స్వస్థ అనుగ్రహించమని అవసరత ప్రతి అక్కరత మహిమల్లో తీర్చమని ప్రార్థన చేస్తున్నాయి తెలుసు బట్టి మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను నా ప్రభావ మీరు జ్ఞాపకం చేసుకోనండి తనుకున్నటువంటి ఆరోగ్యం సంపూర్ణ స్వస్థనుగ్రహించండి ప్రభావ తండ్రి మీరు నన్ను సంపూర్ణంగా కోల్పోవడానికి సహాయం చేయండి నా తల్లి శక్తి బలం అనుగ్రహించి నేను గొప్ప సాక్షి లావనిస్తామని ప్రార్థిస్తుంది కుటుంబంలో సమాధానము నెమ్మది అనుగ్రహించండి అదే రీతిగా నా తండ్రి శృంగరరావు దగ్గర బట్టిన సమీధలో ప్రార్థన చేస్తున్నాను జ్ఞాపకం చేసుకునండి మంచి ఆరోగ్యం తెచ్చండి ప్రభుత్వ అనుకున్న తల్లి ప్రభావ ప్రతి అనారోగ్యాన్ని దూరపరచండి తాను ముట్టండి తాకండి సంపూర్ణ స్వస్థ అనుగ్రహించండి ప్రతి విధమైన తండ్రి చెడు నుంచి అలవాట్ల నుంచి విడుదల అనుగ్రహించండి కొందిన రక్షణకు తగిన జీవితం అనుగ్రహించండి నా ప్రభావ నా ప్రభు ఇప్పటికే గొప్ప సాక్షి ఉన్న తల్లి నైనా జీవించినట్లు మీరే సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను ప్రభు ప్రార్థన అంశాల్లో ప్రభావ మీరు గొప్ప కార్యం జరిగించమని ప్రార్థన చేస్తున్నాను తనకి ఎంపీలు ఉన్న ప్రతి ప్రదేశం శిష్యు కుటుంబాన్ని నాపకం చేసుకోండి దీవించండి ఆశీర్వదించండి మీ సమాధానం నెమ్మది అనుగ్రహించండి ప్రతి ఒక్కరికి మీరు తోడుగా ఉండండి మీకు వరకు గొప్ప సేవలుగా నెమ్మది లేవనెత్తమని ప్రాబ్లం చేస్తుంది ప్రతి ఒక్కరు మీ పిలుపుని ఏర్పాటు నిశ్చయం చేసుకుంటా తనని మీ పరిచయంలో ముందు కొనసాగులా సహాయం చేయమని ప్రార్థం ఇస్తుంది సాయంత్రం కాల సమయంలో సైనిధులు గడి ప్రతిరోపణ మీరు వందనాలు చెల్లిస్త తీసుకురాలు చెల్లిస్తాయి నేను చేసిన ప్రార్థన తండ్రి నేను మీరు ఖచ్చితంగా జవాబు ఇచ్చింది దేవుడు తండ్రి మీకే వందననము చెల్లించు ఏ పరిశుద్ధ నామములు ప్రార్థించి వేడుకుంటున్నాను తల్లి ఇంకొక ఇద్దరు గురించి ప్రార్థిస్తాను స్తోత్రం అయినా పరిశుద్ధుడ ప్రేమ గల తండ్రి కృపా మేడ దయా మేడ పరిశుద్ధ నామానికి స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం తండ్రి అయినా ప్రభా మా ప్రార్థించిన ప్రార్థనను బట్టి మీ కొందనాలను మా ప్రార్థనకు జవాబు దయచేయగల సమర్థుడా స్థుతులు స్తోత్రాలు తండ్రి అయా మరి రేణుకా సిస్టర్ బట్టి వందనాలు చెల్లిస్తుంటున్నాం ప్రభు ఆ సిస్టర్ను ముఠాండి తాకండి స్వస్థపరచండి నాయన మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభు నాయన తల మొదలుకున్న అరికాయలు వరకు స్వస్థత కలగజేయండి నాయన ఆ కుటుంబాన్ని రక్షించుకోండి మీ నామానికి సాక్షులుగా ఇలబెట్టుకోండి ప్రభు అలాగే యాదగిరి బ్రదర్ విషయంలో ప్రార్థిస్తుంటున్నాం తండ్రి నాయన ఎలాంటి ప్రభు మరి ఇబ్బందులు ఇరుకులు లేకుండా ఆయనను కూడా ముట్టండి తాకండి స్వస్థపరచండి ప్రభువ ముఖ్యంగా అందరినీ రక్షణలోనికి నడిపించుకోండి ప్రభు మీకు స్తోత్రము నాయన మరి వాళ్ళ రక్త సముధి మీ రక్షణ భాగ్యం దయచేయండి ప్రభు మీకు స్థూతులు చెల్లిస్తుంటున్నాము నాయన మరి స్కైపులో కోడి మా అందరిని బట్టి మీకు పరిశుద్ధ నామానికి స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తుంటున్నాము నాయన ప్రతి ఒక్క కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి ఇబ్బందులు తొలగించి ప్రభు మరి ప్రతి ఒక్క ప్రతి ఒక్కరి జీవితంలో నూతన కార్యాన్ని జరిగించండి ప్రతి ఒక్కరూ ప్రభు రోజుకైనా ఒకరికి సువార్థ ప్రకటించే భాగ్యాన్ని అనుగ్రహించమని మీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ ఏసు క్రీస్తునామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆ మెయిన్ మన ప్రభుత్వాలతో అందరికి ప్రేమ ప్రేస్త అందరికి